అయ్యో మాయల పొంది అందునిందునున్నవారు ఇయ్యగొన కర్తలుగా రెరుగరు జడులు చుక్కలై ఉండినవారు సురలైముండినవారు ఇక్కడ నుండిపోయిన ఈజీవులే దిక్కులవారినిందరు దేవతలంటా మొక్కేరు ఎక్కుడైన హరినాత్మ నిరగరు జడులు పాతాళ వాసులును పలులోకవాసులును ఈ తర్వాతనుండిన ఈ జీవులే కాతరానవారి పుణ్యకథలే వినేరుగాని ఈతల శ్రీహరికథలెరుగరు జడులు ఇరవెరిగిన ముక్తులెరగని బదులు ఇరవై మనలోనున్న ఈజీవులే సిరుల మించినవాడు శ్రీవెంకటేశ్వరుడే శరణాగతులు దక్క చక్కగారు జడులు